ఇట్లా బ్రతుకుతాను ఆ బ్యాడ్ సిటమ్ అంటున్నాను సిమ్టం వెరీ యూస్ఫుల్ వర్డ్ ఆ లక్షణం మన దగ్గర ఉంద విచారం చేయాల్సి వస్తుంది ఒకవేళ దురదృష్టం వెన్నంటి ఈరోజు విచారం చేయకపోయినా ఈ జన్మలో విచారం చేయకపోయినా ఇంకొక జన్మలైన విచారం చేయాల్సిందే ఎందుకని ఈ సిమ్టమ్ కంటిన్యూ అవుతుంది దీన్ని ఉపనిషత్తులో నింజత్వం అంటారు నింజత్వం సిమ్టం దేనికి నింజత్వం ఇది అసంతృప్తికి ఏదైతే లక్షణమో దాన్ని నింజత్వం అంటారు ఇట్స్ అ సిమ్టమ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇట్స్ అ సిమ్టమ్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ ఐ హామ్ ఇన్అడ్ ఎక్వెట్ అసంతృప్తితో ఉన్నాను ఇట్స్ అ సిమ్టమ్ నింజత్వం నాకే తెలుస్తుంది నీకు తెలిసేటప్పుడు నువ్వు ఊరుకోలేవు మెడికల్ చెకప్ లాంటిది ఎందుకో తెలుసా సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్కి వెళ్తావు అవునా ఇదేనండి ఇక్కడ ఏదోగా ఉందండి ఇలా ఏదోగా ఉందండి ఏదోగా ఉందండి కొద్దిగా ఇక్కడ నొక్కినట్టుగా ఉందండి నిద్రపెట్టడం లేదండి అలా అండి ఎలా అండి ఇట్స్ సిమ్టమ్ నీకే తెలిసిపోయిందనుకేదో విచార నా కర్తవ్య ఎందుకేక కాబట్టి ఇప్పుడు విచారం చేయాలి ఏం చేస్తావు విచారం తినడం తెలుసు కాని లోపలొచ్చిన బాధ ఏంటయ్య అని తెలుసు అందువల్ల దానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వారి దగ్గర పోతున్నాం డాక్టర్ ఎప్పుడైతే శారీరకంగా మనలో ఒక బ్యాడ్ సిమ్టమ్ ఒకటి కనపడతా ఉందో ఇది నింజత్వం దేహానికి సంబంధించి దానికి సంబంధించిన జ్ఞానం కలిగినటువంటి వైద్యశాస్త్రం ఎవరి దగ్గర ఉందో వైద్యం తెలిసిన వాడు వైద్యుడు కనుక వైద్యుడి దగ్గరకెళ్ళి అయ్యా నాకు ఇట్లా ఉంది అని మనం అడుగుతున్నాం ఫిజియాలజికల్ అయితే సైకలాజికల్ అయితే సైకాట్రిస్ట్ దగ్గర బాధ అన్ని బాగుంటాయి ఏడస్తూ ఉంటాడు ఇప్పుడు వన్ ఇంజన్ లేరా ఏమో బా ఒక ఇంట్లో లేకపోయినా ఉంటారు ఎందుకంటే అంత బాగా విజృంభించింది అర్థమవుతుంది కాబట్టి ఇది సైకలాజికల్ ప్రాబ్లం మీరు దాన్ని ఏమన్నా అనుకోండి సాడిజం అనుకోండి ఏమన్ననుకోండి అనుకోండి ఏమని అనుకోండి అది ఎప్పుడైతే ఉందో ఆ సిమ్టము నువ్వు వెంటనే సైకాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అట్లాగే నేను అసంతృప్తితో ఉన్నాను తృప్త భవిష్యామి నేను హ్యాపీగా లేను అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఇది నింజత్వం వాటి విషయం ఎట్లాగైతే వెళ్ళావో విచారం చేశావో అక్కడ విచారం చేయడానికి నీ వల్ల కాదు ఎందుకని నీకు తెలియదు దానికి జ్ఞానం అందువల్ల వెళ్లి అక్కడ విచారం చేశావు ఇక్కడ కూడా అదే అయి కూర్చుంది కాబట్టి నాకు సంబంధించిన జ్ఞానం నాకు కలగడం లేదు నా అనుభవాల మధ్య వైరుధ్యం ఉంది గనక విచారం చేయాల్సి వస్తుంది నాకే నేను విచారం చేసి సాధించలేకపోతున్నాను స్వతాప్తం ఇది విషయం కనెక్షన్ ప్లీజ్ బ్రహ్మవల్లికి కనెక్షన్ అయితే ఒకటి ఇప్పుడు విచారం చేస్తే జ్ఞానం వస్తుంది బాగా అర్థం చేసుకోండి ప్లీజ్ విచారం చేసే దేనికి అనుభవానికే ఎనభై ఐదు శాతం మంది ఇదే మాట్లాడుతూ ఉండరు సార్ ఆశ్రమాల్లో గ్రంథాలు రాసేవాళ్ళు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మాట్లాడేది ఇది సార్ విచారం చేస్తే అనుభవం వస్తుంది తెలిసారా ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఇది విచారం చేస్తే అనుభవం అందుకని అండుతుంటారు ఏమిట ఏదేదో వింటున్నావును నీకు అనుభవం ఉందా అంటాడు వినని వాడికి కూడా ఉంది సార్ అనుభవం అనుభవానికి సంబంధించిన జ్ఞానం లేదు వాళ్ళకి ఆ పాయింట్ అర్థం కావడం లేదు అనుభవం అనుకుంటాడో ఇంకంతే పూజలు మొదలు పెట్టేస్తారు ఎందుకంటే అనుభవం కావాలా ఆయన ఇప్పుడు యోగం మొదలు పెడతాడు ఈ ఈ బలహీనతల మన దగ్గర తెలుసు కదా దాన్ని బోధించడానికి వచ్చేస్తారంతే ఒకటి ఫ్రీ టాకు తర్వాత ఎందుకు తెలుసు యోగం యోగం ఇదంతా నానా ఐ తె నీకు కావాల్సింది జ్ఞానం చూసారా ఆ ఒక్క విషయం గనక అర్థమైతే కంప్లీట్ గా జీవితం ఒక మలుపు తిరిగిపోతుంది నిన్న కాన్షియస్ గా ఒక మాట అన్నాను అదో ఇదో చేయడం కాకుండా ఏది చేయాలో తెలిసిందాలి అక్కడికో ఇక్కడికో పోవడం కాకుండా ఎక్కడికి పోవాలని తెలిస్తే అందమైన మలుపు తిరుగుతుందని చూసారు ఇదిగో అందమైన మలుపు తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి నువ్వు పూజ చేయచ్చు ధ్యానం చేయొచ్చు యోగం చేయొచ్చు ఆసనాలు వేయచ్చు ఏమన్నా వేయచ్చు నీ మనసు మాత్రం జ్ఞానం వైపే ఉంటుంది ఎందుకని ఇవన్నీ కూడా నాకు సహకరిస్తాయి సహకారినహా కానీ నాకు కావలసిన మాత్రం జ్ఞానమే అని కాబట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే ఒక్క ఆత్మవిద్యకు సంబంధించిందే కాదు ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం నీకు కలగాననుకున్నా దానికి ముందు ఆ జ్ఞానాన్ని పొందేటువంటి జ్ఞానార్హత కావాలి ఎంతేనా ఉన్నత విద్యను అభ్యసించాలి అని అంటే ప్రాథమిక విద్య ఉండాలి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేకుండా హైయర్ ఎడ్యుకేషన్ పోలేవు కాబట్టి ఉన్నత విద్యలో ఎవరైతే ఉత్తీర్ణుడవుతాడో వారు మాత్రమే మళ్ళీ ఇంకా హైయెస్ట్ గా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు రావాలి అది అర్హత కనుక ఉన్నత విద్యలో ప్రవేశపెట్టేటప్పుడే ప్రవేశ దరఖాస్తు ఇచ్చినప్పుడే అయ్యా ఏంటి ప్రాథమిక విద్యలోని యొక్క విద్యార్హత ఏంటి ఈవెన్ ఫస్ట్ ఫారం సిక్స్త్ క్లాస్ చేరాడనుకోండి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యావా సరేనా బిఏ ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా అట్లీస్ట్ మేనిపులేట్ చేసుకుని వచ్చావా ఇంటర్మీడియట్ బోర్డు ఉంది పో లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఏదో ఒకటి చేసుకొని రా కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుని రావాలి నువ్వు తప్పదు ఎందుకని విద్య అట్లాగే ఏ దేనికి వెళ్లినా దానికి సంబంధించినటువంటి అర్హత ఉండాలను అట్లాగే ఈ ఆత్మవిద్య ఆత్మ జ్ఞానం నాట ఆత్మానుభవం ఈ రోజు ఇక్కడ వదిలేసుకోండి ఎవరన్నా గతంలో విన్న వాళ్ళకి తెలిసి ఉంటది కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే ఆ పదాన్ని ఇక్కడ వదిలేసుకోండి నేను నా రూమ్ లో आत्माभव का आत्माभव उबंज दाहत कावाली अर्त्यमल्यं को शिक्षा वाले अ संहिता विषयानी कर्म भी अविद्धा उपासना उ సంహితాది విషయాని నిన్న చూశారు కదా సంహితలు ఇవంతా కూడా సంహితపాసన పాంతోపాసన ప్రణవోపాసన వ్యాకృత్యుపాసన ఓంకారోపాసన ఇవన్నీ చూచారా లేదా కాబట్టి ఇవన్నీ కూడా సంహితలు సంహితపాసన ఉపాసన చేశాం కాబట్టి ఈ సంహితాది విషయాన్ని కర్మభి శంకర స్టార్టింగ్ కర్మభి అవిరుదాని ఉపాసనాన్ని ఉక్తాని అనుష్ఠేయాన్ని ఇత్య కాబట్టి ఏ సంహితాది విషయాలు ఇంతవరకు మనం తెలుసుకున్నామో ఏది శిక్షావల్లిలో కర్మభిహి అవిరుద్ధాన్ని శంకరులు మాట్లాడుతూ ఉంటే ఆయనలో ఒక వైభవం ఏంటంటే ఏది చెప్పదలుచుకున్నా జ్ఞానానికి ముడిపడి ఉంటుంది అది ఇక్కడ విషయం ఏది చెప్పదలుచుకున్నా స్టార్టింగ్ భాష్యంలో ఫస్ట్ సెంటెన్స్ సంహితాది విషయాన్ని కర్మభి అవిరుద్ధాన్ని సుచరా కర్మభి అవిరుద్ధాన్ని ఉపాసనాన్ని ఉక్తాని కాబట్టి సంహితాది విషయాలు ఏవైతే మనం తెలుసుకున్నామో అవన్నీ ఉపాసనలు దేనికని ఉక్తాని చెప్పబడే కారణం అనుష్ఠేయాన్ని నువ్వు అనుష్ఠించాలి గనక అవి కర్మభి అవిరుద్ధాన్ని కర్మకు విరుద్ధాలు కావు సుచరా పాయింట్ కర్మభి అవిరుద్ధాన్ని కర్మకు విరుద్ధం కాదు ఎందుకని ఉపాసనలు ఏవైతే నువ్వు చేశావో అవి కర్మలే కావా కర్మలే నువ్వు ధ్యానం చేశావు కర్మ వ్యాకృతి ఉపాసన కర్మ పునరోపాసన కర్మ పాంతోపాసన కర్మ కాబట్టి కర్మభి అవిరుద్ధాన్ని అతి ఇంపార్టెంట్ పాయింట్ కర్మభి అవిరుద్ధాన్ని కర్మలకి విరుద్ధం కావవి అవి కూడా కర్మలే స్వామీజీ ఈ మాట వదిలేస్తాడు శంకర ఇంకా మనకు వదిలేస్తాడు ఇంకా మనం దాని మీద పడాలి ఈత కొట్టాకి అది అంటే స్వామిజీ అట్లాంటప్పుడు ఇవి కర్మలు కదా మరి కర్మకాండలు కదా ఉండాలి వేదంలో ఉపనిషత్తులకి ఎందుకు వచ్చాయి చూసారా ఉపనిషత్తుల్లో ఎందుకు పెట్టాడో తెలుసా అంతరంగ సాధనాన్ని ఇంపార్టెంట్ కర్మభి అవిరుద్ధాన్ని ఇది చేతు అవి కర్మలకి అవిరుద్ధంగా ఉండినా అంటే కర్మలే అవి విరుద్ధం లేదు వాటికి అవి కర్మలే కానీ ఉపనిషత్తులకి ఎందుకు వచ్చాయి అంటే అంతరంగ సాధనాన్ని ఇప్పుడు మనం యాగం చేశామనుకోండి కరచరణాలు ఉపయోగపడుతున్నాయా లేదా వాక్ ఉపయోగపడుతూ లేదా పూజలు చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఉపాసనలైతే మనకు శిక్షావళిలో బోధింపబడ్డాయో ఈ ఉపాసనలన్నీ కూడాను కేవలం ప్యూర్లీ మెంటల్ మానసికమైనటువంటివి అంతరంగ సాధన అని కర్మయోగము బహిరంగ సాధన ధ్యానము అంతరంగ సాధన ఇది ధ్యానం క్లాసెస్ లో చెప్పాను జ్ఞాపకముందే కాబట్టి ఇది అంతరంగ సాధన కాబట్టి అంతరంగ సాధనలు గనక మనకు శుద్ధి కోసమే ఉన్నాయి కాబట్టి మనల్ని శుద్ధిపరచడం కోసమే ఉన్నాయి గనక శుద్ధి లేకుండా మనం ముందుకెళ్లే అవకాశమే లేదు గనక నైశ్చల్యం చిత్త నైశ్చల్యం ఉంటేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది గనక ఈ చిత్త నైశ్చల్యం కోసమే ఇవి చెప్పడం జరిగింది గణేష్ కాబట్టి మనస్సు నిర్మలంగా ఉండాలి నిర్మలంగా ఉంటేనే అందుకోగలుగుతాడు ఇది అర్హత ఈ నిర్మలత్వం సాధకుడుకు లేనప్పుడు శృత్యామయ నా గ్రహీత వినప్పటికి కూడాను గ్రహించలేడు ఎందుకని అర్హత లేనిటువంటి వాడు గనక కాబట్టి చిత్త నైశ్చల్యం కోసంగా ఉపాసనలన్నీ కూడా మనం చేయాలి వీటి వల్ల రాగద్వేషాలు తటస్థమవుతాయి న్యూట్రలైజ్ అవుతాయి ఉపాసనాల్లో రాగద్వేషాలు ఉండద్దని చెప్పడం లేదు బాగా అర్థం చేసుకోండి రాగద్వేషాలు లేకుండా ఉన్నాం ఇప్పుడు మీరు శృతి మందిరానికి వచ్చారే దిస్ ఇస్ కాల్డ్ రాగ ఏం చెప్పాడని పోయారే అది ద్వేషం మీరు అన్నర్లే ఐ నో యు లవ్ మీ అర్థమవుతుంది ఇట్లా ప్రతి చోట ఉంటాయి కనుక రాగద్వేషాలు లేకుండా ఉండదు ఇప్పుడు నాకు ఉంది కదా రాగద్వేషన్ ఇప్పుడు లేచి నడవండి తెలుస్తుంది దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి కాబట్టి ఆరోగ్యం ఉన్నా లేకున్నా మీకోసం ఎందుకు పరిగెత్త చెప్తున్నాను రాగం రాగద్వేషాలుంటే నష్టం లేదు అవి మన మీద స్వారి చేయకుండా ఉండాలి రాగద్వేషాలు స్వారి చేయడానికి మనం గుర్రాలు కాకుండా ఉండాలి వారిని నియంత్రించేటువంటి శక్తి కలిగి ఉండాలి రాగద్వేష వియుక్తైస్తూ అర్జున విషయాన్ ఇంద్రియైరణ్ ఆత్మవశై విధేరి ఆత్మ ప్రసాదం అధిగచరి ఇంకేం కావాలి కాబట్టి రాగద్వేష వియుక్తై తూ విషయాన్ ఇంద్రియైరణ్ ఇంద్రియా ప్రపంచంలో మనం తిరుగుతూ ఉండినా రాగద్వేషాలు ఒకవైపు ఉండినా ఆత్మవశైహి విధే ఆత్మ ప్రసాదం అతి గచ్చతి ఈ పాయింట్ కోసం కొట్ చేశాను ప్రసాదం ప్రసాదేతి అచ్చా ప్రసాదం ఏదో చెప్పరా సరేనా ఇది కనుక రాగద్వేషాలు ఎవడైతే ఆత్మవ శైహి తన అధీనువులో ఉంచుకొనున్నాడు తన స్వాధీనంలో ఉంచుకొని అటువంటి వాడు ప్రసాదాన్ని పొందుతాడు ప్రశాంతతని పొందుతాడు సరేనా కాబట్టి భగవద్గీతలో భగవానుడు ఏదైతే మనకి తెలియజేశాడో దేనికోసం అది అర్జున ఈ ప్రసాద మనస్తత్వం ఉంటే కాని ప్రశాంతత ఉంటే కాని అందుకునేటువంటి అవకాశం లేదు గనక ఈ చెప్ప కాబట్టి ఈ విధంగా చిత్తనైశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఎట్లా శిక్షావల్లి ద్వారా ఇప్పుడు అర్హులయ్యారు గనక ఇప్పుడు మనం అందరం కూడాను అర్హులము అట్లీస్ట్ అర్హతను పొందుతామని డిసైడ్ చేసుకోండి తప్పులే అర్హత లేకపోవడంలో దోషం లేదు అర్హతను తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయకపోతే అంతకన్నా మించిన దురదృష్టం ఏదో ఒక దశలో సంవత్సరాలు బ్రతుకుతూ ఉండినా కూడా కొద్ది కూడా చేంజ్ లేకుండా ఎక్కడ దుప్పటి ఆడేసి ఉండడం అనేది అంతకు దురదృష్టం ప్రపంచం ఉండలేదు కొద్ది కొద్దిగా చేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం ఇది మనకు ఉపకరిస్తుంది ఎందుకంటే విషయం మనకు పరోక్షంగా అందింది వీ హండైరెక్ట్ నాలెడ్జ్ పరోక్ష జ్ఞానం కలిగింది దీన్ని వీ హ్ టు మేక్ ఇట్ పక్కా ఇప్పుడు బ్రహ్మవల్లి ప్రారంభం అవుతా ఉంది సహ నోనక్ సహ వీర్య కరవావహై తేజస్వినీతమస్ మావిషావై శాంతిశాంతిశ్శాంతి గురు శిష్యులు ఇరువురు కలిసి శిక్షావల్లి అయిపోయింది గనక బ్రహ్మవలిని ఆనందంగా ఆనందవలిని ప్రారంభం చేస్తున్నారు గనక ఈ సందర్భంలో ఇరువురు కలిసి శాంతి మంత్రాన్ని ఉచ్చరించారు అధా ఇదానీ వక్ష్యమాన బ్రహ్మ బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి వక్ష్యమాన ఆత్మజ్ఞాన ప్రాప్తి ఉపసర్గ ఉపశమనార్థ శాంతి పఠ్యతే ఇది అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధాతో భక్తి వ్యాఖ్యాశ్యామ ఇక్కడ అధా ఇప్పుడు అంటున్నావు ఎందుకంటే ఇదానీ ఇప్పుడు వక్ష్యమాణ బ్రహ్మ విద్యాప్రాప్తి ఈ చెప్పబోతున్నాడే బ్రహ్మవల్లి వక్ష్యమాణ బ్రహ్మ విద్యాప్రాప్తి ఆ చెప్పబోయేటువంటి వక్ష్యమాణ బ్రహ్మ విద్యాప్రాప్తి అది ప్రాప్తించడం కోసం ఉపసర్గ ఉపశమనార్థ శాంతిహి పఠ్యతే ఉపసర్గ అనే పదం మీకు తెలుసు కదా ఏంటది చెప్పండి ఉపసర్గనే తెలియదు ప్రతి ఉపన్యాసంలో వస్తుంది పదం ముందు దాని యొక్క విశేష చెప్పేటువంటిది ప్రిఫిక్స్ ఉపసర్గ కదా స్మరణ అనుస్మరణ ఆ అను అనేటువంటిది ప్రిఫిక్స్ అదే ఉపసర్గ అని చాలా సార్లు చెప్పులో అదే గుర్తు పెట్టుకోండి కొద్దిగా జ్ఞాపకం పెట్టుకోండి పనికి వస్తాయి ఉపసర్గ సరేనా ఇప్పుడు ఉపసర్గ ఉపశమనార్థ అంటే ఏమని అర్థం చేసుకుంటారంటే ఇక మీదట పదాలే ఉపయోగించాలి కానీ ఉపసర్గలు ఉపయోగించకూడదు ఉపశమనార్థ ఉపసర్గ అంటే ప్రతిబంధకం సెకండ్ మీనింగ్ ఉపసర్గ అనే దానికి ప్రతిబంధకం అబ్స్ట్రాక్షన్స్ లైఫ్ లో ఈ వక్ష్యమాణ బ్రీ కాబట్టి గురువు బోధించేటువంటి చెప్పబోయేటువంటి వక్షమాణ బ్రహ్మ విద్యా ప్రాప్తి ఏ బ్రహ్మజ్ఞానాన్ని అయితే గురువు అందిస్తూ ఉన్నాడో దానికి మధ్యలో అవాంతరాలు జరిపోతాయి ఇవే దురదృష్టాలు ఇది ఉపసర్గ దాన్ని ఉపశమనార్థ तमनायम दानेसम आ प्रतिबंधका निवृत्ति सर शाति पठ्यते शांति शांति पाठा पढ़ चाल विषय इन ज्ञापन वी पड़ता मध्य प्रतिबंध का उंपोनाई నాలెడ్ టేక్ దేస్ ఎట్లా వస్తూ ఉంది ఆపేస్తుంది కాబట్టి ఆ ప్రతిబంధకాన్ని నివృత్తి చేసుకోవడం నివృత్తి అర్థం ఉపసర్గ ఉపశమనార్థ శాంతి పక్ష్యతే ఊరికే కాదు నేను మీరు ఇప్పుడు నేర్చుకోండి ఈ శాంతి మంత్రం చక్కగా అర్థం చేసుకోండి మీరు ఇక మీదట శాంతి మంత్రం అంటే ఏం చేస్తుంటారంటే ఎక్కడ కూడా సహనా సహ అంటే సహనావత అనేటప్పుడే వాళ్ళ అభిప్రాయం ఎట్టుండదంటే ఎప్పుడు శాంతి శాంతి శాంతి వస్తుందని ఇక్కడ కదిలేటప్పుడే ఎక్కడ ఆగాలను అయిపోతానే అయిపోయాను ఆ పదాలతో పాటుగా పదం కదులుతూ ఉంటే దాంతో పాటుగా ఎద కూడా కదలాల పదము మది రెండు కలిసిపోవాలి దాని భావం మనకు ఉండాలి మనసులో లేకపోతే ఉపయోగం ఏమి ఉండదు టేపరికాటరే సహనా సహనా ఏం ఉపయోగం ను బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషాలు పది నిమిషాలు ఇక మీదట సహనావత అనేటప్పటికీ కంప్లీట్గా మారిపోతుంది అంటే యోగ్యత అనేది ఏదైతే అనుకున్నామో మనం ఇప్పుడు శిక్షణ యోగ్యత ఒకవేళ లేకుండా వచ్చిన వాడు కూర్చున్నా ఈ శాంతి మంత్రం కనుక అర్థమైతే ఆ సమయంలో యోగ్యుడవుతాడు विद्य ने ग्रहानी ओं सहना अभी सहनावतु का नव अंटे माइर की शिष्याचार्यकनी इधर कल कदा शांपाठेसा కాబట్టి శాంతి పాఠని చెప్పేటప్పుడు గురు శిష్యులు ఇరువురు చెప్తారు శిష్యాచార్యౌ నౌ శిష్యాచార్యౌ సహతు సరేనా నౌ అవతు సహ అది పదాలక్కడ ఉండేది సహ నా వు సంధి కనుక నౌ శిష్యాచార్యౌ ఉభయోహం సరేనా సహ సహ సహ ఏ కూడి సహ ఏవా శిష్యాచార్యవు గురు శిష్యులు ఇరువురు కూడాను సహ ఏవా ఇద్దరు కలిసి ఏమంటున్నారు ఇప్పుడు ఇద్దరికి అవతూ అవతూ అవు ధాతూ అవతూ రూట్ అవు రూట్ అది ఓం కూడా అవు అనేటువంటిది రుట్టు అందువల్ల ఓంకారం మనల్ని రక్షిస్తుంది ప్రణవం ఎందుకో తెలుసా అది ధాత్వర్థం అది ధాతు ఏంటంటే అవు ధాతు అవతు అవు ధాతు ఓంకారానికి కూడాను ఓం మరణంలో అవు ధాతు కాబట్టి ఓం కూడా రక్షిస్తుంది అందువల్ల ప్రణవోపాసన సహ నౌ అవతూ నౌ మమ్మల్ని నిరువురిని కూడాను సహ మమ్మల్నిద్దరిని కలిసి అవతూ రక్షతూ అది ప్రార్థన చేస్తూ ఉండాలి మమ్మల్ని ఇద్దరిని రక్షించాలి భగవంతుడు రక్షించాలి ఇది మొట్టమొదట కదురుతుంది వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి గురు శిష్యులు ఎరువురు కూడాను శాంతి పాఠంలో మమ్మల్నిద్దరిని రక్షించాలి ఏంటి ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి బాధ రక్షించడానికి అంత రక్షణ లేని స్థితిలో ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఎక్కడ వింటారు కొంప వచ్చి కూర్చొని వింటాడు ఆ మనిషి ఏమొచ్చింది ఇప్పుడు బాధ వస్తదేమో అది శాంతి పచ్యతే ఇప్పుడు వస్తదేమోనని వాళ్ళు పఠించింది కారణం ఏంటో తెలుసా దేనికోసము వక్ష్యమాన బ్రహ్మ విద్యా ఉపసర్గ ఉపశమనార్థ శాంతి పఠ్యతే దానికి ప్రతిబంధకాలు రాకుండా ఉండాలి గనక ప్రతిబంధకాలు రాకుండా గురువుని శిష్యుని ఇద్దరిని రక్షించాలి గురువు చెబుతూ ఉన్నాడు అనుకోండి ఆయనకి రాకూడదు మళ్ళీ ఉపసర్గ రావచ్చు ఎందుకని గురువుకు జ్ఞానం ఉండొచ్చు దురదృష్టం దేహం కూడా ఉంది ఉపాధి చెబుతూ ఉన్నటువంటి టైంలో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి ఏం చేస్తాడు ఆరోగ్యం బాగలేదు ఏం చేస్తాడు ఉపసరగా భగవంతుని రక్షించాలి సరేనా ఆయనకే సాధ్యం అది కనుక సహ నో అవతూ నవ్వు సహా అవతూ సహ సహనా సహనత్తు నౌ శిష్యాచార్యౌ సహ భునత్తు దీనికి చాలా మంది చెప్తూ ఉంటారు అంటే చాలా కాలంగా మేమిద్దరం కలిసి భోంచేయదు కాక లేదు మీ పుస్తకాల్లో ఉంటాడు నేను కూడా ఒక్కో తోట రాశాను ఎందుకంటే అప్పుడు అందరూ అదే చెప్తుంటే మనం ఇది చెప్తే ఇతనికి తెలియదు అనుకుంటారేమో నా బాలప్పుడు సరేనా బ్రహ్మ భోజయతు అంటే मृद्धि चंदेट मादेन्द्रीय मनोबुद्धि ज्ञा कहुगाजयत सहन सह वीर सहय शिष्याचार्य सहवीय वीर् इंपारटेट सह वीर कर्वावहै वीर सामर्मने मनस वीर दैनिक नाइना वीर इक विद्याम విద్యాహ నిమిత్తం కారణం సామర్థ్యం విద్యా సంపాదనే నిమిత్తం అదే కాబట్టి విద్యని గ్రహించడానికి ఇరువురి మీద ఆధారపడి ఉంది ఆయన అందించాలి ఈయన అందుకోవాలి ఇద్దరి మీద ఆధారపడి ఉంది కనుక ఈ సామర్థ్యం ఉండాలి విద్యా నిమిత్తం సామర్థ్యం అంతేకాదు విచార సామర్థ్యం ఇవన్నీ దానికి అర్థాలు విచార సామర్థ్యం చెప్పేవాడు విచారిస్తూ చెప్పాలి వినేవాడు విచారిస్తూ వినాలి అది తమాషా ఏదంటే తనకు దోచిందంతా చెప్పుకొని పోడు అందువల్ల జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి గనక ఒక విధంగా ఉండదు అది తమాషా ఆ శ్రోతలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఏ విధంగా అందించాల ఒక పదాన్ని ఎట్లా జాగ్రత్తగా వాడాల సపోజ్ ఎందుకని పదాల ద్వారానే జ్ఞానం కలగాలి చాలా ఇంపార్టెంట్ ఇది సపోజ్ ఒక పదాన్ని గనక మరొక విధంగా వాడాడు అనుకోండి అతను ఇంకో రకంగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విచార సామర్థ్యం గురువుకి ఉండాలి అదేవిధంగా శిష్యుడికి కూడా ఉండాలి విచార సామర్థ్యం శమదమాది సామర్థ్యం కాబట్టి ఇంద్రియ నిగ్రహం మనో ఏదైతే ఉందో ఈ సామర్థ్యం కూడా ఫుల్గా ఉండాలి కనుక విద్యా సంపాదన సామర్థ్యం వీర్యం शिष्या गु की शिष्युकी इधर सहवीर सहवीर केवल सामर्थ्यम ऊहापोहम प्रोसअहा ऊहापोह सामर्थ्यम वर्ष इकड़का मर चोट शंकर वे ऊहापोह सामर्थ्यम अटरोट ऊहापोहमर्थ्यमेंट ए మనం అర్థం చేసుకోవాల్సిన వాటిల్లో ఇది ఏది సత్యము ఏది అసత్యము దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి దేన్ని ఎలా అర్థం చేసుకోకపోకూడదు ఈ విషయాన్ని గురువు అట్లా శిష్యుడికి అందిస్తూ శిష్యుడు కూడాను దాన్ని చక్కగా ఏది ఏమిటి అర్థం చేసుకోవాలి అంటే దాని తన కల్పిత భావాన్ని జోడించి అర్థం చేసుకోవడం కాకుండా తన మనసులో ఏవైతే ఉండిపోయినాయో ఆల్రెడీ వాటితో అర్థం చేసుకోవడం కాకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలగడం ఇది ఊహాపోహ ప్రోస్ అండ్ కాన్స్ తెలిసి ఉండాలి ఊహాపోహ సామర్థ్యం इदंता वीर इदंत शक्ति स्मृति बोधिस्क्रो स्मृति मेमरी स्मृति सामर्थ्यम राषय चक्कर बोधं आ सम की सवेश विषय ज्ञापक रावाल विषय ज्ञापक रावाल गुरी की आमर्थ्यम आयन की सपोज आलने అందుకని శాంతి త్రిర్వచనం మూడు సార్లు శాంతి చెప్పేది అక్కడే కాబట్టి ఆయనకు సంబంధించి తప్ప తలనొప్పి వచ్చింది అనుకోండి ఆ తలనొప్పి భరిస్తాడా ఇది జ్ఞాపకం చేసుకుంటాడా ఉపాధి లక్షణం కనుక అది కూడా లేకుండా ఉండాలి శక్తివంతంగా ఉండాలి స్మృతి కాబట్టి తనకు ఏదైతే జ్ఞాపకం రావాలనో అది స్మృతి స్మృతి సామర్థ్యం విస్మృతి సామర్థ్యం తనకు జ్ఞాపకం రావాల్సినవి తనకు జ్ఞాపకం రావాలి శిష్యుల వారు ఏది మరిచిపోతుండారో అది జ్ఞాపకం చేయాలి స్మృతి స్మృతి సామర్థ్యం కొందరినైతే స్నానాలు చేయమని కూడా జ్ఞాపకం ఒక్క మీరు పోయి చూడండి సమయానికి స్నానం చేయండి సమయానికి తిండి తినండి సమయానికి నిద్రపోండి ఇది చేయండి అది చేయండి సరేనా చొక్కాకి గుండె వేసుకోండి కూడా చెప్పాలా పిండి వేసుకోండి అని ఎందుక తెలు అక్కడ విస్మృతి ఇక్కడ స్మృతి పర్ఫెక్ట్ వాటిల్లోనే అట్లా ఉంటే దౌర్భాగ్యాలు శాస్త్రంలో ఎట్లా ఉండాలి కా అందువల్ల ఎట్లా ఉంది ఒక్కొక్కసారి టెస్ట్ చేయడం ఎందుకని అయ్యా ఉపసర్గంటే ఇదిదే స్మృతి ఉందా లేదనుకో మనం కల్పిస్తాం కొద్ది నష్టం లేదు ఎందుకంటే జ్ఞానంలో ఈత కొట్టడంలో ఏముంది ఆనందమే కదా ఈత ఆనందం కదా మనిషికి కాబట్టి తనకు కావలసినటువంటిది స్మృతికి అందుతూ ఉండాలి శిష్యుని యొక్క విస్మృతి కూడా తనకు తెలుస్తూ ఉండాలి లేకపోతే నాకు స్మృతి ఉంది కనుక కొందరు ఉపన్యాసాలు అట్లా చెప్తారు కళ్ళు మూసుకొని అంతటా నేను విడీకృతమైనటువంటి పరమాత్మ స్వరూపం త్రిగుణమితమైనటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ చూచినా ఎక్కడ చూచినా సర్వగతమైన సర్వవ్యాపకం కోరేనాయను మీడి ఎప్పుడు తెలుస్తాడు కళ్ళు ఎప్పుడు తెరుస్తాడా కళ్ళు ఎప్పుడు ఇంకా తెరవుడు ఎందుకంటే తెరిచారంటే మిమ్మల్ని చూశారంటే మళ్ళీ జ్ఞాపకం అందుకని అదంతా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చైత్రం వైశాఖం చేస్తున్నాం ఇదంతా లోపల కట్టపుతో ఉంటుంది అర్థమైందే అది చెప్పుకుంటా పోతుంటాడు అంత అయిన తర్వాత ఆయనకెంత అర్థమైందో తెలీదు ఈయనకెంత అర్థమైందో తెలీదు లాస్ట్లో ఆ చాపలేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎందుకని వీళ్ళకి ఏమైనా పిచ్చే నాకేమర్థం కాలేదు అక్కడ ఉన్నాయని మా మేనమామే కదా ఆయనకేమర్థం అందువల్ల స్మృతి వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యా సంపాదనే సామర్థ్యం గ్రహణ సామర్థ్యం కాబట్టి ఆయనకి స్మృతి ఉండాలి శిష్యుడికి గ్రహణ సామర్థ్యం చూచారా వీర్యం శక్తి ఓ శక్తి కలిగిన వాడు అయ్యా ఇదిగో నాలుగు కిలోలు దీన్ని ఎత్తమయా మూట ఎత్తుతాడు ఆరు కిలోలు ఎత్తలేడు శక్తి కలిగిన వాడు పది కిలోలు మూట పెట్టినా కూడాను ఎత్తుతాడు యాభై కిలోలు ఎత్తుకుంటాడు పైకి అదేంటది వీర్యం శక్తి గ్రహణ సామర్థ్యం జ్ఞానం విషయంలో కూడా అంతే కొందరికి చెప్తూ ఉంటే ఆంచి రుచికరమైన పదార్థం పెడుతూ ఉంటే తింటూ ఉన్నట్టుగా వాళ్ళు ఊరికే మింగేస్తూ ఉంటారు జ్ఞానాన్ని కొందరికి కొద్దిగా ఎక్కువ సేవ చేస్తుంటే